దేవదేవోత్తముని తీరుతేరు దేవతలు గొలువగా తిరుతేరు తిరు వీధులే గీని తీరుతేరు తిరుపు కొన్నట్లను తిరుతేరు తెరలించెదనుజుల తీరుతేరు తిరిగి దిక్కుల నెల తీరుతేరు దిక్కిరించి మూతల దిక్కరి కుంభాల ధరీరుతేరు తిక్కు ముత్తల కుచ్చుల తేరు తెక్కుల వ్రతాపించి తిరుతే తీరిచె గల కలెల్లదిరుతేరు ధీర గరుడ వాహపు తేరు చేరియల మేలు మంగతో శ్రీ వెంకటేశ్వరుని తీరున నెలకొన్నట్టి తిరుతేరు